మైందర పదంబుజమోేత మంజుల మాచ్చమ రోగోత పాపం లి భావ సౌజాకాగత్య భవన్ బోధా వదసే కవృత్తా ఉదల్ేకేసి కానీ श्री श्री रामम जनकात्मजा पुजते के श्री गंधपं कोल्ल सद्वत्सो वीसे मुदाद मातेत मुनिहि प्रागन्धवच्च गतम ब्रम्हेसान मुखा मदत् सत्मजं गन्धं भण्डन आतेम कुन्दे कोसलजनकसुत महवरातिगसां భక్ వాయుజంగారుడమణిత్రైలోచ్య దామణి గోపీలోచన జాతకం సౌందరీయముద్రామణి శక్ామణిగుణి ఘన కుషూషామణి శ్రేయో దేవికమణిర్నో లం క్షేర సముద్రయాం క్షీరంద్రదాేందరీ పూర్త సమస్త వనితకైకరీ ంగురాీమన్మల్లకటాక్షల విభవబ్రహ్మేంద్ర గంగా త్రైలో కుటుంబి तसे जा हम बन्दे सुन परिया पांच ने मच पाड लाल न गंजलात कमनीय पित्त हम बाद जात कर बोल बात लंबा बाबा याद सब मान गंजत यात सब नाथ के चलत सब सब लत गंजत पांच वात पर बोल लो अकेला चित्त मत काटना चौदह दरुंड निदाक बात जगत के जे ने बकठी रवहंग माया वादि पुजंग बन्ने करुण से दिखते टूटा मलेहि श्री रके सदि अखजो ओ विजय ते राम जयम मुनि ते పే కా అది <laughs> అంటారు దీన్ని అంటే ఆ అర్జునాడే ఆ పాండవులు ఆ రంగవాసములు ఆ పన్నెండు సంవత్సరం ఒక సంవత్సరం అజ్ఞాతవాసము విధించాడు దుర్యోధనుడు ఎన్నో అన్నాడంటే ఈ యొక్క అజ్ఞాతవాసం ఉన్నది చాలా విషయం ఎక్కడైనా సరే ప్రదేశం ఈ సంవత్సరము చాలా ఈ సంవత్సరములో వెనక పుట్టుకున్నట్లయితే దుయోధములు మరల పన్నెండు సంవత్సరములు మరి ఒక సంవత్సరం జాతవర్శం మళ్ళీ చేయవలసిందే అది పని వాడి ఉద్దేశం ఏంటి సంవత్సర కాలం ఎక్కడ ఉంటారు ఎక్కడవుతారు తొలస ఇంకా ప్రాణాలు రాబోతారా రాజ్యానికి అదే యొక్క దీని చేత ఆ బహు అహతరమైన ఆనందంతో ఉన్నారు వారు వారు కేవలం ఆ సర్వేస్తలంతా ఎందుకు నత్తభరుమై వారు వాడే దుక్కువానికి భారతముల భారతము పుణ్యకథ అయింది భారత పంచమో వేద ఐదో వేదంగా పరిహారం కొడుతూ ఉంది భారతదేశము సమస్త దేశమో ఎందుకు అలా కాకూడదా అంటే మనిషి కథ కది అన్నదమ్ములు ఆగముల దగ్గర కోట్లాడుకొని యొక్క కథ కథ మరి పుణ్యకథ ద్రౌపది ఇంత ప్రతిమూరత ఆ ద్రౌపది అమ్మవారు ఉన్నది మహాప్రతిమూరతల యొక్క శ్రేణిలో తెలిసిపోయింది ఒక భర్తతో ఉన్నప్పటికీ ముప్పలు ఉంటే గాని పవరత యొక్క శ్రేణిలో చేస్తానికి వీళ్ళేదట సాంగత్యం లేదు లేకపోయినంత మాత్రం చేసే ప్రతి ఒక్క కాదు ఆ గొడవలు అవుతూ ఉంటే గాని ప్రతి ఒక్క కాదు అతనిది ఐదుగుర భక్తులతో కూడి ఆ వ్యా పచములత మాత్ర పాండవాండవులు పుట్ట అంటే మరి కాకూడదా ఆ పౌండు అదే యొక్క బీయములు పుట్టిన వారు కాదు ప్రజలే అంతా కూడా బియ్య వర చేత దేవత ఒక ప్రభావం చేస్తే అయినప్పటికీ పురుషోత్తన్నాడు పోయి భారతం పేదమైపోయింది ఆ ద్రౌపది వారుతలైపోయింది పాండవులు పూజలైపోయారు కనుక అని యొక్క హారతం ఉన్నది ఆ పంచముల యొక్క ఆ అర్జునుడు ఆ వినాటమునందు ఆ చేస్తూ ఉన్నారు ఆ వినాట నగరానికి వస్తూ ఆ చంద కాదు మారువే సుము వచ్చారు అది వచ్చాడు చంద కాదు వచ్చే దూరమునందు నా రాజ్యాలు చేస్తానంటాడట తెలిసి ఏటా అంటే వారి యొక్క చీవులా ప్రకారంగా ఉన్నాయి ఎంత మారు రూపంలో వారిని ఆ యొక్క దివ్య తేజస్సులు ఉన్నాయే ఆత్మకాలంగా ఆకర్షిస్తూ ఉన్నాయట ఇక ద్రౌపుద్యం వారు వెళ్ళేది ఆ వివాట్ నాకు వచ్చింది వచ్చి ఆ వేషాన్ని ఆవత్తు కూడా మరి చేసి చేయాలి ఆ వేషం బాగా వేసేయట అందువల్ల తన యొక్క కూడా బాగా తగ్గించేసిందట ఆ తల ఆవతూ ఆ తన పుట్టి ఆ మాసినటువంటి చీరెచ్చింది అనేక విధులుగా ఆ వేషాన్ని అవద్దు కూడా తయారైందరు వంటి వస్తూ ఉంటే ధ్యానం ఎంత పడ్డారు చూస్తూ నాకు గుప్పులుగా పడి మేర చూసినా చూసిందటూ ఆ ది అని తీసుకునే మా ఎవరో ఆమె ఎవరో కూడా తెలియట్లేదు జన యావత్తు కూడా ఆవేదూ ఉన్నారు తీసుకురండి అంటే తీసుకువెళ్ళారు మేన వెంట గుర్తుమే ఆ మేరమైన ఎప్పుతూ ఉంటే ఆ పోగుదే అమ్మ వారి యొక్క పాదములు పెట్టిన ప్రదేశం యావత్తు కూడా ఆ కుముఖులు వెనదల్లినట్టుగా కనపడుతుందటముల యొక్క వెనుక ఉన్నది మేర యావత్తు కూడా బాసిపోతూ ఉంది ఆ వాసన ఉన్నది శరీర సౌగంధం సుగంధం కూడా ఉందట అతను రాసింది కాదు ఆ పరిమళం స్వచ్ఛమైనటువంటి శరీరము కూర్చున్న వాసన వెళ్ళి ఆ సుధేష్ఠ నమస్కరిస్తే ఆ సుధేష్ఠో భారతివో నీవు నాకు చంద్రుని వదిలి లేక మర్మహుల్ వదిలినటువంటి యొక్క ఆ యొక్క బ్రహ్మయోడు భారీ అయినటువంటిరాజులు పల్లైన పెళ్ళి లేవచ్చు వెద తల్లి జబ్బుగా ఉంటూ ఉంది ఆ పొలివరస ఉన్నది ఆ పుటానటువంటి పొలవే ఆ అద్భుత పడుతున్న తిరస్కరిస్తూ ఉంది ఈ యొక్క దివ్య రూపం ఉన్నది ఉంది మా దేవత తీవ్రంగా పోతూ ఉన్నావు నాకు మానవ కాండగా నాకు గోచరించడం లేదంటే మా అది భాష నేను రాశి చెప్పేసానికి వచ్చా ఎవరైనా సరే అన్నం పెట్టి ఒక్క సంవత్సర కాలం ఉన్నది నాకు నా భర్త కూడా ఆ యొక్క దీని చేత ఓడిపోయారు జోగుల ఓడిపోయారు ఐదు భర్తలున్నారు వాళ్ళు దోగులో ఓడిపోయారు ఆ కారణం చేసి సంవత్సరకాలము ఎవరైనా సరే నన్ను పోషిస్తే ఉంటారు అయితే కొన్ని పనులు నాకు ఎవరే కొలు అనుకోలేరు ఎవరు ఏమీ లేక సమస్తమైనటువంటి యొక్క పూలు కొట్టడంలో కానీ సమృద్ధియటంలో కానీ నాతో సమానమైనటువంటి వాడు జగత్తులో లేరు పూర్వము ఆ శ్రీకృష్ణ స్వామి దివ్య మహిళన్నది ఆ రుకుని అమ్మవారు నా యొక్క అనేక బహుమతులు ఆ దొడ్డు వాళ్ళు ఇచ్చింది నాకు అప్పుడు దాని నా లేని దగ్గర ఇచ్చింది సంపాదించినటువంటి దాని నేను మీ దగ్గర ఈ సంవత్సర కాలము శాతాంకుమారు అంటాను అట అంటే పోతే తొమ్మిది వంద అంటున్నట నీవు నా దగ్గర తర్వా ఈ నేను చూచెనా మగదు ననువేదా నాదా కా కర్మోగా మన్నిత్తు నా నా పెరుతో చూచెనా మగదు ననువేదా నాదా దా మై మా wow. మాా రాజధానిగానే వస్తావు రేపు ఎదుర్కొంటుంది నేనే రాజధాని కనుక పని వాడు గలవు నా కనుకో ఎంత మాట్లాడైతే జాతి కేవలం పడి ఉంటాము యావత్ అంటున్నాను అతాతను ఇది నిజామై నిర్ వేసే వేస నాకు కనువసేవారు ఆగ్రహి అనేవాళ్ళు చూపుపడి తల్లి అట్లాగే ఉంటుందని తెలిసిందట ఆ ప్రకారంగా చెయ్యి పని యొక్క అంత అనుభూతంలో వచ్చినప్పటికి అమ్మాయి వారి యొక్క టీవీ సంవత్సర కాలం పెట్టిపోయింది అంటే సమయం నందు ఇక్కడ వినియోగ చక్రవర్తి ఉన్నాడే బెండ్ వాళ్ళు అంటాడట అజ్ఞాతవాసం ఏ రోజునైతే ఆరంభమైందో ఆ రోజునే కనిపించాడు కరెక్ట్ అవుతూ ఎందుకు రావాల్సిందే రాదు వాళ్ళు యాహత్తు కొట్టుకుంటు కొట్ట ఊరు ఊరు కొత్త యాహత్తు అనేకమైనటువంటి వాళ్ళు గారు చాలు వాళ్ళు కొట్టుకుంటారా మని ఇప్పుడు యాత్రంటారే జరిగి తనిఖీ అని కొంతమంది చాలు అలా వేశాడు వాడు పెళ్ళారంట ఆ దుర్యోధన చెక్కవచ్చే కాస్త ఏంటి తెలిసింది అయ్యా పాండవులు అంటే విశాదము అన్నాడు ఇంకా పాండవులా పాండవులు పోయింది పోతే అక్కడ పాటి వెళ్తే అక్కడ గట్టి కూడా పిలుచుకుంటుంది అనయా ఇక మనకు దిగులు లేదు నీ అంటే ద్రోడన్నాడు రే అని వారు అక్కడ పాండవులు దైవ మానుష బలం కలిగినటువంటి మహానుభావులు వారు ఆ సర్వేద్రుడు నాడే వారికి అధీరుడై ఉన్నాడు అతడి యొక్క పాండవులు వారి పోయి వాడు కాదురా నీ పుట్టి మంత్రగా అంటే ధర్మరాజే దేశ పట్టణంలో ఏ ఏ ప్రదేశంలో ఉంటాడు నెలకు మూడు బాన్ల గురించి నెలకు మూడు వాళ్ళ గురించి సంవత్సరాది మూడు పంటలు ముక్కాను పంటలు ప్రేజయావత్తు దేవు బ్రాహ్మణ భక్తి కలిగి మహత్తరమైనటువంటి యొక్క టీవితో ఉంటూ ఉంటారు అట్లాగే దేశం ఎక్కడైనా సూర్యం అన్నారు అంటే స్వామి ఒక పురా ఉన్నది నగరము ఆ మధ్య దేశం ఆ పత్రిక అవుతూ మీకు చెప్పినటువంటి యొక్క పక్షమే అవుతూ ఉన్నాయి అది కాక అక్కడ రాజితనం చేస్తూ ఉందట ఆ తీవండు ఆమె తూ మోహించి ఆమె యొక్క భర్తలైనటువంటి యొక్క గంధర్వుల చేత ఒక్క ఏందు కీచుకులు ఉప కీర్తికులు నూట నలుగురు నూట ఐదు ఏక గంధర్వుల చేత మహత్తరంగా చెప్పుకుంటూ ఉన్నారు అదే బాగా ఇట్లా జరిగింది అంటే అప్పుడు నాక దుర్యోధే ఉన్నాక ఏం తిరుగులేదు ఆ మోహింపు వచ్చినటువంటిది ద్రౌపది ఆ రూపంలో లేదు కనుక అవే ద్రౌపది చంద్రుడు వాడు తివుడు కనుక అక్కడే ఉంటాడు వారిని వేదిక చేయాలి అంటే పోయి నాగున్నో ఎలాంటి తకాదాలు అన్నది లేబోయే అవుతానన్నా అంట బాను బయటపడతారు లేదు ఆ తింకుడు ఒక సన్యాధుడి ఈ సుచర్మలేమో వాళ్ళు ఏడుగా ఇప్పుడు లేడు విరాట్నైతే తన్ని ఆ గోవులు లాక్ పతాను కానీ వాడు వెళ్ళారు ఆ నీవేమో అష్టమే వాడు వెళ్ళలేదు వెళ్ళవలసింది దక్షిణ అడుగుతూ ఉన్నావు అని ఇదే దక్షిణ గోవుల్లో నలభై సార్లు చుట్టమ్మా ఆ దక్షిణాలు యొక్క గోవులు ఇందే అంటే సంస్కృత భారతంతో రాసి ఉన్నారు వ్యాసమహర్షి అరవై వేలట గోవులు ఒక్క తిప్పులు ఉన్నటువంటి అరవై వేలు మరి ఉదాహరణ ఉన్నది ఇంకా ఉన్నదో ఒక రాజుకే అని ఉన్నవి అంటే ఆ రోజుల్లో ఆ గోధనం అంటే గోవులు కూడా ఒక రూపాయి మాదిరిగా మారింది ఆ పాలుతో దీవించాను ఆ తాటి యొక్క దీనించేకున్న యొక్క ఆ గోవులు నాడు మొదలువేసాను అక్కడికి వెళ్ళి ఆ కాను కూడా ఏకైక ఇంట్లో ఎవరు ఈ వీడు నాడే ఉత్తరుడు ఎందుకు పనికి మారిన వాడలో వదిలిపెట్టారు ఆ కాల నుంచి అది ఒలింపెట్టు వెళ్ళిపోయారట కూర్చుని ఉన్నాడు ఈ దుర్యోధనాలు యాభై మంది వచ్చి ఉత్తరులు గోవులను మళ్ళేశారు ఆ గోవులను కాసే యొక్క గొప్ప కళ్యాణ్ వాళ్ళ దగ్గర కొన్ని సాధన హనుపానులు పరదాంగే కౌరవ్ సైన్యం అనే వారు రోజు బాధ్యత వచ్చారు కౌరవులు అంటే కలుసు వాళ్ళ యొక్క ప్రతాపత్తులో తెలియని ఆ కాలం చేసి ఎందుకు వచ్చే ఎవరున్నారో ఎవరు లేరు ఒకరులేరుగా చెప్పారట స్వామి ఉత్తర కుమార నీ యొక్క నాయుడు గారు ఉన్నారే నీ యొక్క సమర్థులారిని అనేక రకములు కాకుండా ఎవరు లేదు నీ మరాఠం చూపే యొక్క సమయం వచ్చేసింది మన ఉత్తరులు ఉన్నటువంటి భూములు రావతూ కూడా పౌరువులు మళ్ళీ కొనుక్కొడుతూ ఉన్నారు కనుక మావాలే చాలా దేవుని వారికి ప్రభువు గారిని చెప్పుతామని సుమా అని అన్నాడట ఆయన చుట్టూ ఉన్నారు నీ జన రావచ్చు ఆడవాళ్ళు ఇంకా గుప్పి తగ్గింపులయ్యాడట ఏమిటేమిటి పౌరవులా మా భూములు అదే అదే ఒక ఇరు వాళ్ళు యావన్నది నాశన తగిన సారే అక్కడే కుడుతుందట ఒక్క దొంగ వేసింది ఆ అర్చరణ దగ్గర నమస్కరించి స్వామి ఆ ఉత్తమలు ఉన్నారు కొన్ని గోవిల్లా ఒక గౌరవం మళ్ళేశారట వాడు బాధపడుతూ ఉన్నారు పుత్తరుడు అనే వాళ్ళు అవసరించింది కౌరవులు అనే వరకు శరీర రావుకు కూడా పొంగిపోయింది ఎందువల్ల ఆ చేసినటువంటి యొక్క చేష్టలు ఉన్నాయా అది ఆ నిండు సఫలో అనేక లక్షల మంది ఉన్నటువంటి సభలో ఈ యొక్క ఎంత కని అయినప్పటికీ ఇప్పుడు విమర్శ చేసి నిలబెట్టాలి ఏంటి రాణువులతో చల్లచ్చి కానీ మరి ఆ స్వాపర్ యుగం ఇక రాబోతుంది లేకపోతే వాళ్ళ కంట నాకు వీళ్ళదు ఆ సన్వేత్త సంకల్పమే ఆ పత్రం కూడా తీయాలి తీసుకొచ్చే వరకు కర్ణుడన్నాట ఆ వరకు కొన్ని సందేహంగా ఉంటూ ఉన్నాడు దుర్యోధనుడు కద్దు అన్నాడు ఐదు దుర్ వస్త్రీరు పెట్టే కనుక పంచకీయం పట్టదు అన్న కనుక వస్త్రములు తొలగించినా ఏం తప్పలేదు చేయవలసింది ఇక కనుడన్నా అంటే దుర్యోధనుడు తెలియదు అన్నారు ప్రకారంగా ఆ చేసినటువంటి ఆ హృదయములెందుకున్నాయి పండవులకు ఆ దుర్యోధ త్వర సైకి చేశాట నా త్వరమెంట్ కూర్చోవలసింది ఎడమ త్వరే ఉంది ఇవి ఆ హక్కు కూడా చెయ్యములై వాళ్ళు కౌరవులని వండు అప్రకాల మీదకి పెట్టే ఇది వచ్చేసిందట ఆ అర్జునునికి వెళ్ళిపోయింది అడుగు ఆ యొక్క నుంచింది ఓడి వచ్చి అది కొడుకుపోయింది కనుక వెళ్ళి వాడిని ఎత్తైనా సరే నేను తాను పెట్టించడానికి వేసి తర్వాత అంటే వచ్చేట వచ్చి ఎవరు నీ అమ్మాయి పాఠాలు చూసాడే అతను సారథిలో మహా చెప్తా కనుక ఆయన నీ కౌటి నువ్వు కౌంటిరు కనుక ఆయన సారథిగా వ్యక్తులు వెళ్ళొచ్చు అందే అంటే తీండి అయి మీరు కాలంలో ఉన్నప్పటికీ గొప్పతనం పొందొచ్చు ఒకసారి సమయం అత్యంత చేశాడు కనుక నేను వెళ్తున్నాను అంటే దిగులున్నారట నేను మీ చెల్లెల్లో గొప్ప అంటే ఆ ఒత్తులుగా చెల్లెలు ఉన్నదే అమ్మాయిరా నీ పొత్తులు కానీ అన్న అంటే అరువైంది నమస్కరించి లే అన్నారట అది నేను నారసి పుచ్చవాడు మీ మూడు పిల్లలకు ఆ యొక్క ఆ సంగీతము పాటలు ఆటలు చెప్పే నేనేమిటి నారధపూర్చవా అందులో మీ అన్నగారి నుంచి మహాపక్షునికి నారధవా అయినా వల్ల ఏదేనా కానీ నీ యొక్క వచ్చు ఉన్నది అవంధనీయం అని వదిలేరాటేది మత్ సుందాలం పులేలాంటి ప్రకారంగా ఉందో ఆ ప్రకారంగా ఆ అతను పాఠశాల నుండి వెళ్ళలేని వచ్చాడు ఆ ఒక్కరుడే యొక్క సమీపానికి వచ్చేవారు కూర్చున్నారు ఒక్కరులో కూర్చి నడుపుతున్నాయట ఆ పేద రూపాన్ని కూర్చి ఆ ఒక్కరు నది నుంచాలేతావా స్వామి నేనా సామాన్య రధుకుల ఆ పని కాటి మహా రధుకుల పది గుప్పును చేయగలిగే నేను ఏడు ఎరవదో కొద్ది కొద్ది నడుస్తూ ఉంటారే వాళ్ళ దగ్గర ఆ పని చేసలే ఎప్పుడు కానీ అది ఒక స్వేచ్ఛ తెలియ నేను చేయలేదు మరి అప్పుడు చెప్పిందిగా సైలి ఆయనకి ఏం తెలుసు ఏంటి నా సంగతి అదే అట్లా అంటే అత ఎవరు లేదు కాదు నువ్వు చూద్దాం ఉంటే చాలు అంతనేదో చూసుకుంటే ఆ తొట్టు కూర్చుని ఆ పక్కలు కాస్త తొట్టుకుంటే చాలయా ఇక మొత్తం అంతనే చూసుకుంటా అట్లా అయితే సరే ఒకవేళ అక్కడ వెళ్ళిన తర్వాత నన్ను నేను అప్పుడు భరించలేను అది ముందుకే చుట్టూ ఉన్నా రేమని వారికి ఆ ఒకరోజు రోజుల్లో మన అక్క వెళ్ళాడు అచ్చనుడు దుచ్చే వరకు ఆ మేలు జాతి కొత్తలో ఉన్నాయి వాటికి తెలుసు మనసు విషయం పోయిన ఆల్గ్యని కూడా దూని పట్టుకుని తీసుకొచ్చి ప్రధానికి ఇక ఎక్కబోయే సమయము కవచాన్నిచ్చాట దొరుకుమయే ఆ కవచం ఉండాలి లేకపోతే దెబ్బలు దొరుకుతాయి అట్టగా స్వామి కవచమా ఓహో నేను దొరుకుకోవాలి ఈబేమో ముందుకి పొట్టే మనకి పకా పక్కా నవ్వాళ్ళకి కూర్చున్న ఈ ఆరువాళ్ళంతా పక్కాని వాడు ఆ ఒక్కడు పోనా అవి ఎక్కడ తడి కట్టుకో ఇది కానీ ఇది సరికాదండి పొట్ట ముందు అదేంటి తలకి ఎందు తలకి దిందే అది చిన్నదేమో పైకి పైకి ఉన్నారు పక్కా ఉంటదే ఆ మేడ పెట్టేమో చిల్లటి ఈ యొక్క చెల్లెవై ఇంకా నవ్వారు నవ్వాల్ట ఆయన వచ్చి కావలసిన వాడిని నేను ఏం చేయను ఈ రోజుని ఆయన వచ్చి తీసి ఆ కోడి కాగు ఆ గుడి పెట్టి పైని పుట్టిన అట అత్తరుడు ఆ గురముల యొక్కసారి అట్లా ఎత్తు పట్టేసరుడు కొత్త దక్క వచ్చింది మమ్మల్ని ఏంటమ్మా ఏమలేదు ఆ కౌలు అవుతుంది జయించిన తరువాత గల ఉన్నాయే అవి తల్ చేసుకుని బొమ్మలు కట్టుకోవడానికి ఇప్పుడు తెలిసి చేయావలసిందంతటైన అది ఆ అశుభం నొందుతుంది ఆ అత్యులు బహానందది అంటూ వారికి కావాలి కానీ తీసుకుంటారు ప్రశ్నలే ఉన్నాయో పెద్ద దుట్టములు జయించాలనే ఆలోచనలు ఉన్న ఆట దుఃఖములు ఒక్కొక్క దొడ్డు అలా చేస్తూ ఆలోచించిన రక్షణ కూడా తోచ అట్లా ఇంకొక దుఃఖములు మొత్తం జయించాలి ఆలోచిస్తూ ఉంటే ఆ రక్ష కూడా తాగే వాడేస్తూ ఉన్న ఆట పాటూ కొంత బీడ్ మందేరా కొందల్లి మందేరా కొంత బీడు మందేరా అయ్యా మా పెద్దలు మీరు చెప్పే వాళ్ళకి ఇంకా పోతారని బయలుదేరు మళ్ళా బయలుదేరితే పది రోజులు చెప్పుకుని జయించాడు అత్తపప్పుడు మన కాంట్రాక్టర్ తర్వాత ఉంది వాడు అత్తు బలము కేవలం అక్కడికి వెళితే ఒక్క రోజు యుద్ధంలోనే ఆ పావాల సైన్యాశమైపోయింది కృష్ణదేవ సైన్యం ఏం చేయాలా అది నిలు పడిపడిపోయారరి కౌన్ చేస్తే వచ్చి ఏదయా అన్నాడు అయిపోయింది నా యొక్క అడ్డ బలం అయిపోయింది నీ బలం ఏమన్నాడు నువ్వు కొట్లా చెలానే వచ్చి ఎక్కడ ఇస్తాన యొక్క వ్యూహములు పన్ని తెల్లవాడే వరకు ఆ కటకం మీద చెందాలయా అంటే ఆ ఉపస్సు చెత్త అది వెనుక సక్రమంగా ఉంటే ముందు పంపుతూ ఉన్నది ఏది చిన్నపిల్లలు రాలేదని అంటూ ఉంటే అది చాలా మంచి పలితే మంచి మా ఊర్లో ఒక ఆయన యాత్రలో పొలం కొన్నామని సన్నాహం చేసుకుని అన్న కొడుకున్నాడు చిన్నవాడు అబ్బాయి ఎదురు సారా అన్నాడు ఇక వదిలి వచ్చి అత్తా అంటూ ఓయ్ ఇది ఏడ్ రేడ్ కి తోచింది నికి అలా పావ్ కే హతా గు నుదు తోయ కారదా బలరవధాని కైతేని ఏక ఆవుతుందా ఉత్తరిని కైదే యోతాహ తोल तोल वो गहनला gol gol mubarak hnna laa kamvega gol gol mubarak hnna laa aata neele leega aata neele leega aalu manta do paaliye banda manta waala gel kuni re gol gol mubarak hnna